ీగురుభ్యో నమ హరి ఓం గణానా హవామహే కవి కవీనాముపమశ్రమస్తమ జ్యేష్టరాజి బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆముష్ం తిదసాదన శ్రీమహాగణాధిపత సశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా అర్జున ఉవాచ సమణ పునర్యోగం శంససిరే తన్నే బ్రూహిసు నిశ్చితం ఆత్మజ్ఞానికి కర్మయోగము కర్మ సన్యాసము ఈ రెండింటిలో ఏది సంభవం అవుతుంది ఏది సంభవం కాదు అని మీమాంస చేస్తూ ఉన్నాను మీమాంస ఏమన్నామంటే ఆత్మ ఆత్మజ్ఞాని బోధించ ఆత్మజ్ఞాన యొక్క స్వరూపాన్ని బోధించేటువంటి సందర్భాలు చాలా గడిచాయి ఇప్పటి వరకు నాలుగు అధ్యాయాల్లో ఈ గడిచిన ప్రకరణాల్లో అక్కడక్కడ ఆత్మజ్ఞాన యొక్క స్వరూపాన్ని చెప్తూ తాను కర్త భోక్త అనే విపరీయ జ్ఞానము ఆత్మజ్ఞానికి ఉండదు కర్త కర్తృత్వ భోక్తృత్వములనేవి మనిషికి కేవలము దేహాధ్యాసని నేను దేహము ఇంద్రియములు మనస్సు ఈ సంఘాతము ఈ కలయిక కాంబినేషన్ సో ఈ దేహ దేహేంద్రియమన సంఘాతమునందు నేను అనే అభిమానము ఉన్నప్పుడు మాత్రమే కర్తృత్వ భక్తృత్వాలు వస్తాయి లేకపోతే కర్తృత్వ పుత్రృత్వాలు ఉండవు ఈ దేహానికి సంబంధించి అధ్యాసం మూడు రకాలుగా ఉంటున్నాయి దేహము నేను దేహము నాది దేహము నా కొరాకు ఈ మూడు రకాలుగా ఉంటుంది మూడు అధ్యాసులే కాబట్టి యథార్థ జ్ఞానం ఎలా దేహము నేను కాదు దేహము నాది కాదు దేహము నా కొరకు కాదు ఇంచేతన దేహాన్ని ఏం చేయాలంటే నా కొరకు కాకపోతే ఇంక దేని కొరకు అవుతుంది అది కొరకు అవుతుంది అంతే కదండి నేనున్నాను సమష్టి కలదు సర్వము దేహం అయితే నా కొరకు కావాలి లేకపోతే ఇంకా సమష్టి కొరకు అవుతుంది దేహము సమష్టి నుంచి పుట్టింది సమష్టి కొరకు సమర్పించబడుతుంది అంతే దాన్నే నిష్కామ కర్మయోగము అంటారు కర్మ ఉంటుంది కర్మ ఉండకుండా వాడు శిలా శిలా అయిపోతాడని కాదు కర్మ ఉంటుంది కానీ ఆ కర్మ కేవలము నిష్కామంగా ఉంటుంది ఈశ్వర ప్రీతి కొరకనండి అర్ధకరణ శుద్ధి కొరకనండి ఆ విధంగా ఉంటుంది దాన్ని కర్మయోగము అని అన్నాము సో దేహాధ్యాస ఉండి కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నవాడికి మాత్రమే కర్మయోగంలోనే మార్గం ఉంటుంది అజ్ఞానికి మాత్రమే సాధన ఉంటుంది తప్పిస్తే ఆత్మజ్ఞానికి ఏ రకమైనటువంటి సాధన వర్తించదు అని చెప్పి ఉన్నాం ఇక్కడ మేము ఇక్కడ పూర్వపక్షం ఏమిటంటే గడిచిన అనేక ప్రకరణాలలో ఏనం వేత్తిహంతారం నావిహంతి నహన్యత ఇత్యాది సందర్భాలలో ఆత్మజ్ఞానికి కర్మయోగం యొక్క ప్రసక్తి లేదు మనం చూసి ఉన్నాం కర్త అయినవాడికి కర్మయోగం కానీ కర్తే కానివాడికి కర్మయోగం ఎందుకుంటుంది అని చూశాం ఎందుకు పురపక్షం ఏంటంటే ఆత్మజ్ఞాని నిరూపించేటువంటి ప్రకరణాలలో సందర్భాలలో ఆత్మజ్ఞానికి కర్తృత్వ భక్తృత్వాలు ఉండవు అని చెప్పిన మాట వాస్తవమే కానీ అదే ప్రకరణంలో కర్మణ్యవాధికారిస్తే తస్మాత్స్వభారత స్వధర్మమతి చాపేక్ష ఇత్యాది కూడా అక్కడే చెప్పబడింది ఆ సందర్భంలోనే చెప్పబడింది కాబట్టి ఆత్మజ్ఞానికి కర్తృత్వము లేదు కాబట్టి కర్మయోగము సంభవము కాదు అని నువ్వు ఎలాగైతే ఇన్ఫరెన్స్ తీసేవో అదేవిధంగా అదే ప్రకరణంలో కర్తృత్వాన్ని కర్మయోగాన్ని చెప్పారు కాబట్టి ఆత్మజ్ఞానికి కర్మయోగము సంభవమే అని ఇన్ఫరెన్స్ తీయకూడదు ఎందుకంటే ఇటువంటి వాక్యాలు ఉన్నాయి అటువంటి వాక్యాలు ఉన్నాయి అని పూర్వపక్షం పూర్వపక్ష వాక్యం ఒక్కసారి చూడండి నన్ను చర్మయోగోప్యాత్మస్వరూప నిరూపణ ప్రదేశు తత్ర ప్రతిపాద్యత ఏవ ఆత్మస్వరూపాన్ని నిరూపించే ప్రకరణాలలో ప్రదేశాలలో ఆత్మకు కర్త హోర్త కాదని చెప్పినట్టుగానే కర్మయోగం కూడా చెప్పబడింది అక్కడ తదథ ఫర్ ఎగ్జాంపుల్ తస్మాత్స్వభారత స్వధర్మమేక్ష్య కర్మణ్యేవాధికారస్థే ఇత్యాద కాబట్టి మేమేమని నిర్ణయిస్తాము అతశ్చ అతం ఆత్మవిధ కర్మస్ అసంభవ సది కాబట్టి ఆత్మవేత్తని చెప్పిన చోటే ఈ మాటలు కూడా ఉన్నాయి కాబట్టి ఆత్మవేత్తకి ఆత్మజ్ఞానికి కర్మయోగం అసలు సంభవమే కాదు అని మీరు ఎలా నిర్ణయం చేస్తారు ఉన్నాయి కదా ఈ మాటలు కూడా सिद्धांत अोच्य से समय जान मिथ्याज्ञान तत्धा ज्ञान, ज्ञान... ज्ञान सामतत्दा अनात्मत्कर्तृकर्मयोगा నిష్క్రియాత్మస్వరూపావస్థాన లక్షణాయా జ్ఞానయోగనిష్టాయా పృథకరణాత్ కామా అనమాట అయ్యా రెండు ఒకదాని పక్కన ఒకటి చెప్పిన మాట ఎన్ని శ్లోకాలు ఉన్నాయి నాలుగు అధ్యాయాల్లో కలిపి ప్రథమాధ్యాయం తీసిపారాయండి వీళ్ళు మూడు అధ్యాయాల్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయన్నా అంటే కలిపి నూట శ్లోకాలు లేవు కొనే ఉన్నాయనుకోండి నాలుగు అధ్యాయాల్లో కలిపి అక్కడ అన్ని దాంట్లోనే చెప్పారు పక్క పక్కన ఉన్నమాట వాస్తవమే పక్క పక్కన చెప్పినా వేరువేరుగా చెప్పారు కలగా కులగని చేసి చెప్పలేదు పృథక్కరణ ఎలా వేరువేరు చేశారు ఆత్మతత్వం తెలుసున్నవాడిని ఓ పక్కన పెట్టారు ఆత్మతత్వం తెలియని వాడిని ఇంకో పక్కన పెట్టారు పెట్టి ఆ వివేక జ్ఞానం గల వాడికి ఆత్మజ్ఞాన నిష్ఠని బోధించారు జ్ఞానయోగేన సంఖ్యానని తానే దేహము కా తానే దేహము అనే భ్రమలో జీవిస్తూ దేహము ఆత్మ కాదు అనే వివేకం ఎవరికైతే లేదో అటువంటి అజ్ఞాన్ని కర్మయోగానుష్ఠానం చేయ్యా అని కర్మయోగైన యోగినామని వాళ్ళకి కర్మయోగాన్ని బోధించారు కాబట్టి అంతా ఒకే చోట చెప్పారు కాబట్టి ఇది దానికి అది దీనికి అలాగ నువ్వు కలిపేయకూడదు దేనికి దానికి సెపరేట్గా పెట్టుకోవాలి వివేకం చాలా ముఖ్యం ఎందుకంటే సమయాజ్ఞానమిత్యాజ్ఞానము విరోధాత్మ సమ్య జ్ఞానానికి సమ్య జ్ఞానం అంటే ఏమిటి యథార్థ జ్ఞానం అది ఎలా ఉంటుంది నేను ఆకాశము వంటి చిన్మయసత్ నా ఎందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు క్రియా సంబంధము లేదు నేను ఉండడమే కానీ చెయ్యడం నా స్వరూపంలో భాగం కాదు ఇది సమ్య జ్ఞానం మిథ్యాజ్ఞానం ఏమిటి చేయడంతో కలగా పురోగం చేసేది ఇది మిథ్యాజ్ఞానం ఏమన్నా ఉన్నామండే ఏదైనా చేయమంటారా అని అడుగుతారంటే ఉండడమే చేయడం చేయడమే ఉండడం అనే ఒక అభిప్రాయంతో అలా ఉంటారు కాబట్టి ఉండడాన్ని చేయడాన్ని విభిన్న భిన్నములు ఉండడం ఆత్మ చేయడం ప్రకృతి కదండి ఉండడం ఆత్మ చేయడం ప్రకృతి ఇప్పుడు రథంలో రథానికి రథికి తేడలేదు రథం పరిగెడుతుంది పరిగెత్తడం రథం యొక్క ధర్మం ఉండడం రథి యొక్క ధర్మం తేడలేదు మీరు రథంలో కూర్చొని ఉంటారంతే మీరు కూడా రథంతో పాటుగా సమానంగా పరిగెత్తారనుకోండి ఆయాసం వచ్చి కింద పడిపోతారు కాబట్టి ఉండడం మనవధర్మం పరిగెత్తడం రథం యొక్క ధర్మం దేహము రథము వంటిది ఉండడానికి కర్మ చేయటానికి క్రియకి కలగాపలకం చేసిస్తే కానీ అసలు ఈ కర్తృత్వ భోక్తృత్వాలు కుదరమే కుదరవు కాబట్టి అది మిథ్యాజ్ఞానం ఇప్పుడు ఈ సమయజ్ఞానానికి మిథ్యాజ్ఞానానికి చక్కగా కలిసిమెలిసి ఉంటాయా విరోధంగా ఉంటాయా విరోధంగా ఉంటాయి సమయజ్ఞాన మిథ్యా జ్ఞానములకు విరోధం ఉంటుంది తత్ కార్య విరోధ ఆ జ్ఞానాల్లో విరోధం ఉన్నప్పుడు వాటి కార్యమునందు కూడా విరోధం ఉంటుంది కార్యం అంటే ఏమిటి మనస్సుతో చేసే ఆలోచనలో సమయజ్ఞానం వాడు చేసే ఆలోచన ఓలా ఉంటుంది మిథ్యా జ్ఞానం చేసేవాడు ఆలోచన ఇంకోలా ఉంటుంది సమయజ్ఞానం వాడు నేను కర్తను కాను నేను సాక్షిని మాత్రమే క్రియలు జరుగుతూ ఉంటాయి అని దర్శిస్తాడు మిథ్యాజ్ఞానం వాడు నేనే కర్తను అని హైరాన పడిపోతూ ఉంటాడు ఎంత తేడా ఉంది మనస్సు లెవెల్లో ఇంద్రియాల లెవెల్లో శరీరం లెవెల్లో విరోధం ఉంటుంది తత్కార్య విరోధ సిద్ధాంతంలో విరోధం ఉన్నప్పుడు ప్రాక్టికల్లో కూడా విరోధం వచ్చేస్తుంది ఆ విరోధం ఉండబట్టే జ్ఞానయోగైన సాంఖ్యానాం ఆత్మతత్వ విధాం ఆత్మ యొక్క తత్వ స్వరూపము ఆ వివేకమును తెలుసు సాంఖ్యుల సాంఖ్యులంటే వివేకవంతులు అని అర్థం దేహము నాది కాదు దేహము నేను కాదు దేహము నాది కాదు దేహము నా కొరకు కాదు ఈ మూడు వివేకములు ఉన్న వాళ్ళని సాంఖ్యులు అని అంటారు వాళ్ళకే యథార్థమైన తెలిసినట్టు వాళ్ళకి జ్ఞానయోగాన్ని చెప్పాడు ఇకపోతే అనాత్మవిత్కర్తృక ఉన్నది ఆత్మవిత్ కాని వాళ్ళు చేసేటువంటి కర్మయోగం ఉన్నది ఆ కర్మయోగం ఈ ఆత్మజ్ఞానికి ఏమక్కర్లేదు ఆత్మజ్ఞానం ఆ కర్మయోగ నిష్ట నుంచి సపరేట్ చేసేసాడు సపరేట్ చేసేసి కర్మయోగైన యోగి నామ్మని దాంట్లో నుంచి సపరేట్ చేసేసి వీళ్ళకి కేవలము జ్ఞాననిష్టని బోధించాడు ఎటువంటి జ్ఞాననిష్టని నిష్క్రియాత్మస్వరూపావస్థాన లక్షణాయా జ్ఞానయోగనిష్టాయా పృథక్కరణ ఆత్మనిష్క్రియము అలా నిష్క్రియమైన ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుత అనే జ్ఞానయోగ నిష్ట ఏదైతే కలదో దీనిని అజ్ఞాని అనుష్ఠించేటువంటి కర్మయోగ అనుష్ఠా నుంచి సపరేట్ చేసి చెప్పాడు కాబట్టి అలాగే క్లియర్గా ఆయన సపరేట్ చేసి చెప్పినప్పుడు రెండో ఒకే ప్రకరణంలో పక్క పక్కన చెప్పారు కాబట్టి ఆత్మజ్ఞానికి కర్మయోగం పెట్టేసే కర్మయోగానికి అది పెట్టేసేయి అంటే అది ఎలా ఉంటుంది చేసి చెప్పాడు కదా కృథకరణా తర్వాత కృతకృత్యవేనా ఆత్మవిధా ప్రయోజనాంతరాభావాత్ తర్వాత ఇది సాధన విచారం కర్మయోగము సాధనం సాధనాన్ని గురించి మాట్లాడుతున్నాం సాధనం ఎవరికి కావాలి గెట్ెక్కని వాడికి సాధనం కావాలి గెట్టెక్కేసిన వాడికి ఇంకా సాధనం ఎందుకు ఆత్మవేత్త కృతకృత్యుడైపోయినాడు ఆయన ఇంకా చేయాల్సిందేం లేదు చేయాల్సినవన్నీ చేసేటాలు అన్నీ అయిపోయాయి కృతకృత్యుడైపోయాడు అటువంటి కృతకృత్యుడైపోయిన ఆత్మవేత్తకి ఇంకా ఏదో సాధన చేసి నిష్కామ కర్మయోగం చేసి నేను ఇంకా ఏదో ఏదో చేయాలనే ప్రయోజనం వారికి ఏమీ లేదు ఏదైనా ఇక్కడ ప్రయోజనం ఉంది కర్మయోగంలో ఈశ్వర ప్రీతి సేదాంతఃకరణ శుద్ధి రెండో ఒకటే అలాగంటే ఒకనొక ప్రయోజనం అపేక్షితం అటువంటి ప్రయోజనం కూడా వారికి ఆత్మజ్ఞానికి లేదు కనుక ఆయన మళ్ళీ కర్మయోగాన్ని అనుష్ఠించటం అనేది అప్రస అసందర్భము ఒక హేతు అలా హేతువు మీద హేతువు చెప్పుకుంటూ పోతున్నారు తస్య కార్యం విద్యతే ఇది కర్తవ్యాంతరాభావవచనా అది తస్య కార్యన్న విద్య తస్య కార్యన్న విద్యత అయినా చిన్న ముక్క చెప్పారు ఆ శ్లోకం చాలా అందమైన శ్లోకం ఈ తస్య కార్యన్న విద్యత అనే శ్లోకం నాలుగో పాదం అది తస్య కార్యన్న విద్య సో ఈ శ్లోకాలు ఎంత ముద్దైన శ్లోకాలు మరిచిపోతూ ఉంటుంది ఎన్నో శ్లోకం मदद मोदलेटे चक्वा कर्मफलासंगम नितृप्त यस्वामरतिरव स आत्मतृप्त मनव आत्मन्यवतुष्टस्त कार्य विद्य अद्भुत श्लोक इति तृप्ति तुष्टि मूड तुष्टि अंत भोजन जगे आनंदा की तुष्टिंट రతి అంటే తాను ప్రేమించే వ్యక్తి తన కంపెనీ సన్నిధిలో ఉన్నప్పుడు కలిగే ఉల్లాసానికి తృ రతి అంటారు తాను కోరిన వస్తువులు తనకు లభిస్తే కలిగేటువంటి ఆనందానికి తృప్తి తృప్తి అంటే భోజనం చేస్తే వచ్చేది కోరిన వస్తువులు లభిస్తే కలిగే ఉల్లాసానికి తుష్టి అనిపారు మూడవది రతి తుష్టి తృప్తి రతి అంటే కంపెనీ నేను కోరుకున్న కంపెనీ ఉంటే నేను ఉల్లాసంగా ఉంటాను రతి తృప్తి అంటే భోజనం ఎప్పుడు కూడా తృప్తి అనే మాట భోజనానికి కనెక్షన్ అది మనం కోరుకున్న ఆహారం తింటే కలిగేటువంటి ఉల్లాసానికి తృప్తి అని పార్డు అంచేతనే భోజనం పెట్టినప్పుడు తృప్తాస్థ తృప్తాస్థ తృప్తాస్థ అని ప్రశ్న అడుగుతారు అయ్యా మీరు తృప్తి చెందారా తృప్తాస్థ అంటే మధ్య పురుష భోజనం తృప్తి చెందారా అని అడుగుతారు మూడుసార్లు అడుగుతారు తృప్తాస్మహ తృప్తాస్మహ తృప్తాస్మహ అని మూడుసార్లు ఏం చెప్పాలి యజమానుడు భోజనం పెట్టినాయని అడగాలి భోజనం చేసిన వాళ్ళు చెప్పాలి ఈయనకి తెలియదు ఆయనకి తెలియదు అంచేత పురోహితుడు పక్కన నిలబడతారు తాసత్ తాసత్ తాసాత్ తాస్మతి తాస్మ తాస్మా అన్నీ ఆయనే అడిగేంటాడు అన్నీ ఆయనే అడేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు వీళ్ళు అనుకుంటారు ఏవో మంత్రాలు చదువుకుంటున్నాడు కాబోలు క్యా బాధ ఈ సంస్కృతం రాని వాళ్ళని చూస్తే ముట్టుకై ముట్టాలని చూస్తాం ఇంకా అంతకంటే చిల్లచిల్ల వాటలు కూడా తెలియకపోతే వారు ఏం చేస్తావు అలా అయిపోయింది కర్మకాండ అంతా అలా అయిపోయింది ఇది దానివల్ల ఏమైపోయిందంటే మీకు కర్మకాండ మిగిలింది తప్పిస్తే దానికి ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ లేకుండా పోయింది మెకానిక్లు అయిపోయి అది ట్రాన్స్ఫర్మేషన్ ఏమీ కాదు తిరుపతి దేవస్థానం వెళ్ళిపోతీళ్ళని చూసేస్తాడు వాళ్ళని చూసేస్తాడు రికమెండేషన్లు చేసేస్తాడు వాళ్ళు అంతా ఇచ్చేస్తాడు దర్శనం చేసేస్తాడు వచ్చేస్తాడు బ్లాక్లో లడ్డూలు కొనేస్తాడు లేదు చక్క ఏమండి ఏ వాడు రాగద్వేషాలు శాతం ఒక్క పిసర కూడా తగ్గదు తగ్గకపోగా పెంచుకుని వస్తుంది పైగా కొత్త రకం రాగద్వేషాలను పెంచుకుని వస్తుంది అందుకని ఏమైపోయింది ఈ దేవాలయాలకు వెళ్ళడం పుష్టి చేసిస్తూ ఉండడం చూస్తూ ఉండడం ఇదంతా కూడా ఒక పెద్ద న్యూషన్స్ కింద తయారైంది తప్పిస్తే అది మనిషిని ట్రాన్స్ఫామ్ చేసి పోవరం దానికి లేకుండా పోయింది చాలా విడ్డూరంగా తయారైంది చాలా కమర్షియల్గా అయిపోయింది ఏమండీ పోన్ అండి సో ఈ ఆత్మజ్ఞానికి ఆయనకి ఈ తృప్తి తుష్టి రతి మూడు కూడా ఆత్మస్వరూపంలోనే ఉంటాయి అంటే మరి భోజనం అంటే భోజనం ఆయనకి కాదు దేహానికి శారీరం కేవలం కర్మ కుర్వం నాత్మతి కిలుపుషం దేహానికి భోజనం ఉంటాయి నాకు కాదు భోజనం అనే జ్ఞానంలో ఉంటారు అటువంటి మహాత్ములకి కర్తవ్యమే ఉంటుందండి తస్య కార్యంలో విద్యతే కర్మ ఉంటుంది కార్యం ఉండదు కర్మ దేహేంద్రియాదుల్లో ఉంటుంది ప్రాణం ఉంది కాబట్టి కర్మ ఉంటుంది కార్యము ఉండదు చేయ చేయాలి తప్పనిసరిగా చేయాలి అనే కార్యము ఉండదు కర్తవ్యం ఇత్యర్థ కార్యం అంటే కర్తవ్యం ఉండదు కర్తవ్యం లేకపోతే మీకు కర్మయోగానికి మూలం ఏమిటండి కర్తవ్యం నుంచే వచ్చిందది కాబట్టి తస్య కార్య విద్యతే అని శ్రీకృష్ణుడు చెప్పి ఆత్మవేత్తకి కర్మయోగంలో సంబంధం ఏం లేదని స్పష్టంగా చెప్పేశాను తర్వాత నర్మణా సన్నస్సు మహాబాహో దుఃఖమాప్తు దుఃఖమాప్తుమయోగ ఇది ఆత్మజ్ఞానాంగ కర్మణనారంభా నైష్కర్మ్యం పురుషోష్ణుతే అని చెప్పాడు నైష్కర్మ్యం అంటే నిష్క్రియ ఆత్మస్వరూపనిష్ట క్రియా సంబంధము లేని ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుతా దాన్ని నైష్కర్మ్యం అంటారు ఈ నైష్కర్మ్యం కావాలి ఎలా వస్తుంది సరే అయితేను క్రియా సంబంధం లేని ఆత్మ కదా సరే అన్ని పనులు మానేసి కూర్చుందాము అని కనుక అజ్ఞానం అనుకుని అన్ని పనులు మానేసి కూర్చుంటే వాడికి నైష్కర్మ్యం వచ్చేసినట్ట రాలేదు అని చెప్పాడు మరి ఏం చేయాలి అజ్ఞాని కర్మయోగాన్ని అనుష్ఠించాలయా అని చెప్పాడు అక్కడ తర్వాత ఇంకో చోట ఏం చెప్పాడు సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగత హే మహాబాహో సన్యాసం అంటే కర్మసన్యాసము అంటే నిష్క్రియ ఆత్మస్వరూపనిష్టకే కర్మసన్యాసం అనిపేడు జ్ఞానేన కర్మత్యాగ సో ఆ జ్ఞానంతో కర్మత్యాగం అనేది ఏదైతే ఉందో అది మామూలుగా కర్మలన్నీ విడిచిపెట్టి ఒక కూర్చుంటే వచ్చింది కాదది యోగం యోగం అంటే కర్మయోగం అని అర్థం అయోగత యోగం లేకుండగా యోగానుష్ఠానం లేకుండగా మీకు ఆ సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞానం ఇష్ట చాలా కష్టం రావటము అని చెప్పారు ఈ రెండు వాక్యాలను బట్టి ఏం తెలిసిందంటే కర్మయోగం అనేది ఒకటి ఉందని దాన్ని అజ్ఞానం అనుష్ఠించాలని అనుష్ఠిస్తే వాడికి ఆత్మజ్ఞానానికి తగిన అర్హత లభించి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడని చెప్పారు ఆ చెప్పిన దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఈ కర్మయోగాన్ని ఆత్మజ్ఞానం కోసం విధించేయడం అర్థమైందా లేక ఆత్మజ్ఞానం లేనివాడి కోసం విధించేయడం అర్థమైందా ఆత్మజ్ఞానం లేనివాడి కోసం విధించేయడం అర్థమైంది కదా కాబట్టి ఆత్మజ్ఞానం లేనివాడి కోసం చెప్పిన కర్మయోగాన్ని నీకుండే కర్మ మీద ఉండే ప్రీతితోటి ఆత్మజ్ఞానం గలవాడికి కూడా దాన్ని అంటగట్టేసి ఏదో చేసేస్తానని అది సరికాదు కదా మరి కాబట్టి ఆత్మజ్ఞానికి కర్మయోగము సంభవము కాదు ఎన్ని రకాలుగా చెప్పుకొస్తున్నారు చూడండి ఆయన అంటే ఇంత చర్చ ఎందుకంటే దీని దీని సారం ఏమిటంటే మీరు బీయింగ్ని డూయింగ్ని కలగాపులగని చేయొద్దు బియింగ్ షైనింగ్ యాజ్ ద నోయింగ్ అది ఆత్మ డూయింగ్కి ఆత్మకి ఏమీ సంబంధం ఉన్నాయి డూయింగ్ అంతా కూడా దేహేంద్రియ మనస్సులైందే ఉంటుంది అది ఇప్పుడు అజ్ఞాని ఉన్నాడనుకోండి అజ్ఞానిని ఏం చేస్తున్నావు నువ్వు అని అడగచ్చు ఏం కర్మ చేస్తున్నావు ఎందుకంటే తాను కర్తననే కర్మ చేసేవాని అని అనుకుంటాడు కాబట్టి భగవాన్ రామ మహర్షి మీరు ఏం చేస్తున్నారండి అని అడగకూడదు మీరు అడిగిన ఆయన చెప్పిన సమాధానం మీద విశ్లేషణ చేయరాదు ఎందుకంటే కర్మయోగం అలాంటి కర్మ సంబంధం ఏం ఉండదు వారికి ఏం చేస్తున్నారని ప్రశ్నే ఉండదు ఏది చెయ్యరు అన్నీ జరుగుతాయి థింగ్స్ ఆర్ దే గెట్ డన్ ఈ డజన్ డూ హిమ్సెల్ఫ్ ఇట్ రిజెక్ట్ డార్ ఎలా ఉంటుంది జ్ఞానం జ్ఞాని యొక్క పరిస్థితి అలా ఉంటుంది జ్ఞాని చుట్టూ క్రియలు అవుతూ ఉంటాయి జ్ఞాని ఏమీ చేయదు కర్మణ్యభిప్రవృత్తో నైవ కించిత్ కరోతి సహా అభింటే చుట్టూ చుట్టూ కర్మలు ఉంటాయి కానీ జ్ఞాని యొక్క స్వరూపముందు ఏ క్రియా సంబంధము ఉండదు అది జ్ఞాన యొక్క లక్షణం కాబట్టి अटंट ज्ञा की कर्मयोग संभवमा का संभव का स्पष्ट के योगारूढ़ तम कारण्यन च उत्पन्न सम्यदर्शन से कर्मयोगा भावचना अभी पंचमी पंचमी हेतुवे సో అజ్ఞానికి కర్మయోగాన్ని విధించినట్టుగానే జ్ఞానము కలవానికి ఉత్పన్న ఆత్మజ్ఞానస్ ఆత్మస్వరూపమునందు క్రియా సంబంధం లేనిది ఆత్మదేహము కాదు అనేటువంటి స్పష్టమైన వివేక జ్ఞానం కలిగిన వాడికి అటువంటి సంయుగ్దర్శనము కలిగిన మహాత్మునికి కర్మయోగ సంబంధం లేదని ఆయనే స్పష్టంగా చెప్పాడు ఇలాగా యోగారూఢస్ తస్యవ శమ కారణముచ్యతే కారణం అంటే సాధనం ఇత్యర్థ సో అక్కడ ఏం చెప్పారంటే ఆరు వృక్షోర్ మునేర్ యోగ కర్మ కారణముచ్యతే యోగా తస్యవ శమ కారణముచ్యతే ఆరూఢుడు ఆరు వృక్షు ఆరు వృక్షు అంటే పైకి ఎక్కాలనుకునేవాడు ఆరూఢుడంటే ఎక్కేసి ఆ కొండ కోంబ మీద కూర్చున్నవాడు ఎక్కాలనుకున్నవాడికి కర్మ కర్మ చేయాలి సగం దూరం ఎక్కాక నేను కర్మ చేయను అంటే ఏమవుతుంది పైకైనా వెళ్ళాలి కిందకైనా రావాలి ఏం చేయాలన్నా కర్మ చేయాలి ఇప్పుడు నిచ్చినెక్కుతున్నారనుకోండి నిచ్చినెక్కేప్పుడు ఎక్క ఎక్కి ముందు అసలు మొట్టమొదటి ఎక్కువ దగ్గరే నేను ఎక్కను అని కూర్చుంటే అది వేరే సంగతి సగం ఎక్కి ఇంకా నేను కర్మ చేయను అంటే ఎలా కుదురుతుంది ఎందుకంటే కిందకి దిగాలన్నా కర్మ చేయాలి పైకి వెళ్ళిపోవాలన్నా కర్మ చేయాలి పూర్తిగా ఎక్కేసి ఇంకా కర్మ సంబంధం నాకు లేదు అని తెలుసుకుంటే సమస్య కాదు అలా ఆ దృష్టాంతం అలా ఉంది ఆరు వృక్షు ఆ రూఢ ఉండక్కడం కాబట్టి యోగారూహుడు యోగం చేసేసి ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోయాడంతే ఈజ్ రీజన్ అబౌ ద లిమిటేషన్స్ ఆఫ్ బాడీ మైండ్ సెన్సెస్ ఓవర్ అటువంటి వానికి ఇప్పుడు ఏం ఏమిటంటే ఆయన ఏం చేయాలంటే శమ శమ అంటే ఉపదతి శాంతంగా ఉండడమే ఉండడం పేరు శమహ శాంత శాంతాన్న శమా ఉంటాయి ఒకటే సో ఉండడం తప్ప చేయడం ఉండదు ఉండడానికి ఉండడానికి చేయడానికి సంబంధం ఏం లేదు ఉండడం వేరు చేయడం వేరు ఉండడం ఆత్మ పురుష చేయడం ప్రకృతి ప్రకృతి అంతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఫ్యాను తిరుగుతుంది అర్థమేం కదండి ఎలక్ట్రిసిటీ తిరగదు తిరగడం ఫ్యాను ఎలక్ట్రిసిటీ పని ఏమిటి ఉండడం ఎలక్ట్రిసిటీ ఉండకుండా ఫ్యాన్ తిరుగుతుందా ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఫ్యాన్ తిరుగుతుంది ఆత్మస్వరూపనిష్ఠుడై ఉంటాడు దేహమో మనస్సు ఏవో తిరుగు ఏవో చేస్తూ ఉంటాడు ఇప్పుడు మీరు నిద్రపోయారు నిద్రపోయినప్పుడు మీరు ఉన్నారు కదా క్రియా సంబంధం మీకు ఏమైనా ఉందా ఏం లేదు మీరు ఉన్నారు యు యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అయినా మరి డూయింగ్ ఉంది చూసేలా మీరు డూయింగ్ ఇస్తే దాని పేల్చడం విడిచిపెట్టడం ముందె కొట్టుకోవడం అయ్యా ఏ డూయింగ్ మోస్ట్ ఇంపార్టెంటో అది ఉంది ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అండి పొద్దున్నే లేచి పనులు చేసుకుంటారు అది మోస్ట్ ఇంపార్టెంటా గుండె కొట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంటా ఎంత చిత్రవదు అండి ఇంజేతనే లైఫ్ వేరు లివింగ్ వేరు మనం లివింగ్లో పడిపోయి లైఫ్ను మర్చిపోతాం లివింగ్ని పక్కన పెట్టి లైఫ్ తోటి కలిసి ఉండటం పేరు మెడిటేషన్ అంటారు కాబట్టి లైఫ్ ఈజ్ నాట్ డూయింగ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బీయింగ్ యజ్ లివింగ్ ఈజ్ ఆల్ అబౌట్ డూయింగ్ టూ ఆర్ డిఫరెంట్ థింగ్స్ అదే సమయ కాబట్టి డూయింగ్ ఏమీ ఉండదు బీయింగే దాన్ని క్షమ అంటారు ఈ శమ అన్నది ఎవరికి యోగారుూఢస్య ఆత్మస్వరూపంలో నిష్టలో ఉన్నవాడికి ఈ ఈ మెట్లన్నీ ఎక్కేసి పైకి వెళ్ళిపోయిన వాడికి శమకారణముచ్యతే దీని ఈ వాక్యాన్ని బట్టి కూడా సమ్యక్దర్శనము కలిగిన ఆత్మజ్ఞానికి కర్మయోగము లేదు అని స్పష్టంగా చెప్పేశారు కర్మయోగం ఉన్నది ఆరు వృక్షోర్ మునేర్ యోగ కర్మ కారణముచ్యతే అని చెప్పి యోగారూఢస్ తస్యవ అదే వ్యక్తి కనుక యోగారూఢుడైపోతే ఇంత కర్మయోగం లేదు శమం కారణం అయిపోతుంది అని స్పష్టంగా చెప్పి ఉన్నాడు గనుక తర్వాత మరి భోజనం మాట ఏమిటో అది కూడా చెప్పాలి అది చెప్పేస్తున్నాడు శారీరం కేవలం కర్మ శరీర స్థితి కారణం వ్యతిరిక్త కర్మణ నివారణాత్ ఏమన్నా మరి ఆయనకు అసలు క్రియా సంబంధం ఏమీ లేకపోతే డూయింగే ఏమీ లేదు బియింగే అయితే మరి దేహం నిలబడుతుందా నిలబడదా భిక్ష ఉంటుందా ఉండదా అంటే కేవలము శరీరయాత్ర కోసం అవసరమైన కర్మ ఏదో ఉంటుంది దాన్ని చేస్తూ ఉంటాడు శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆత్మవుతెం శరీరయాత్రకు అవసరమైన కర్మ ఏదో భిక్ష స్నానాధికము స్నానాధికం కూడా శరీరయాత్రలో భాగమే ఇత్యాదులేవో కర్మలేవో చేస్తూ ఉంటాడు దానివల్ల కిల్పిషము అంటే పుణ్యపాపములు రెండు కూడా రావు పుణ్యము రాదు పాపము రాదు అని స్పష్టంగా అలా చెప్పి ఉన్నారు తర్వాత అని శరీర స్థితి కారణ వ్యతిరిక్త కర్మణ నివారణ ఆత్మజ్ఞానికి ఆయన పూనుకుని చేసే కర్మలో శరీరం కర్మ తప్ప ఇంకా ఏ కర్మ ఉండదు అను నించకరోమీతి యుక్తో మన్యే తన శరీరస్థితిమాత్రుక్ష్ దర్శనశ్రవణాదికర్మూ ఆత్మయాథాత్మ్యవిద నాహంకరోమీతి ప్రత్యయస్ సమాహితేతస్తోపదేశా అలాగే ఉందా మీ దగ్గర సదా అకర్తవ్యత్వోపదేశాస్తా కర్తవ్యత్వోపదేశాస్త అకారం ఉంది కానీ బెల్లం కొండ వారు ఏమంటున్నారంటే అహంకరోమీతి మంచిది అక్కడ నా లేకపోతే ఇక్కడ నా పెట్టుకోవాలంటే సరిపడండి అంటే అక్కడ నా లేదనుకోండి అహంకరోమీతి అనే అకర్తవ్యం చేసీవాణ్ణి నేనే అనే దృష్టి ఉండకూడదు అక్కడ నా పెట్టారనుకోండి చేసీవాణ్ణి నేను కాదు అనే దృష్టి ఉండాలి అది సరిపడి సరిపడండి ఉన్నది ఉన్నట్టుగా బాగానే ఇది ఆ పెన్న ఒకసారి సమ్యగ్ దర్శన విరుద్ధ్యాజ్ఞానహేతుకర్మయోగ స్వప్నే సంభావ శరీర స్థితి మాత్ర ప్రయుక్తమైన కర్మలకు చేస్తాడా పోనీ అదేనా చేస్తాడా చేయడా దేహం భిక్ష భిక్షాటనం చేయటం మాట్లాడడం వినడం చూడడం ఇవన్నీ ఇలాంటి శరీరం నిలబడే కర్మలైనా చేస్తాడా చేయడా అంటే అవి చేస్తాడు పోనీ అవి చేస్తే అది కూడా మరి కర్మను చేసినట్టే అయింది కదా ఏదో రకంగా కొంత ప్రసరంత కర్మ వచ్చి చేరింది కదా అంటే నైవ కించిత్ కరోమీతి యుక్తో అనే వాక్యం చేత ఆ శరీర స్థితి మాత్ర ప్రయుక్త కర్మల ఎందు కూడా ఆ కర్మలు ఎలా ఉంటాయి దర్శనము శ్రవణము చూడడం వినడం గీత యొక్క పరిపాటిలో వినడం చూడడం కూడా కర్మలే చూడడం కూడా కర్మే ప్రళపన్ విసృజం గృహన్ నుంషన్ని మిషన్నపి కన్ను మూస్తే కర్మ తెరిస్తే కర్మ ఇప్పుడు కన్ను మూతబడుతోంది తెరుస్తోంది ఈ కర్మని ప్రకృతి చేస్తోందా పురుషుడు చేస్తున్నాడా మీరు చెప్పండి ప్రకృతి చేస్తుందండి పురుషుడేం చేస్తున్నాడు మీరు చేస్తున్నారా కర్మే మీరు చేయట్లేదు జరుగుతోంది జరుగుతోంది ప్రకృతిలో జరుగుతోంది కన్ను మూత కొడుతోంది తెరుస్తుంది అంత కర్మ చేసేస్తున్నామంటే ఉంటాడు ఎవరైనా నేనేం చేయట్లేదా అది జరుగుతుంది నేను ఇలా ఉన్నాను అంతే గుండె కొట్టేసుకుంటోంది అలా అదే పనిగా కొట్టుకుంటోంది అది మీరు కొట్టిస్తున్నారా దగ్గర ఉండేది అదే కొట్టుకుంటోందా అదే కొట్టుకుంటోంది మీరే మరి ఏం చేస్తున్నారు మీరు ఆ కర్మ విషయంలో మీరు ఏం చేస్తున్నారు మేము ఏం చేయట్లేదు మేము ఉన్నాం అంతే ఉన్నాను నేను ఉన్నాను గుండె కొట్టుకుంటోంది నేను ఉన్నాను ఊపిరితిత్తులు గాలి పీంచి విడిచిపెడుతున్నాయి నేను ఉన్నాను రక్తం ప్రసరిస్తోంది పచ నేను ఉన్నాను పచనక్రియ అయిపోతుంది నేను ఉన్నాను అన్నిటికీ నేను ఉన్నాను కానీ ఒక కర్మ దగ్గరికి వచ్చేది నేను ఉన్నాను నేను చేస్తాను అని అంటాడు తప్పిందలేదా ఇప్పుడు అర్ధజరతీయం ఉండకూడదు కొట్టుకోవడానికి నువ్వు కర్తవైతే మిగతా అన్నిటికీ నువ్వే కర్తవే గుండె కొట్టుకోవడానికి కర్త నువ్వు కాదు ఎవడో కర్త అయితే నువ్వు దేనికే కర్తం కదు అని ఆ విధంగా ఆత్మస్వరూపం ఉన్నందు కర్తృత్వం సుతరాము లేదు మరి భోజనం దగ్గర అదేనా అది కూడా లేదు అంచేతనే ఆత్మ జ్ఞాన నిష్టగల మహాత్ముడు ఎలా ఉండాలంటే ఎలా ఉంటాడు మన్యేత అంటే మన్యతే అర్థం విధిలింగుకి లత్తి అర్థం చెప్పాడు అక్కడ ఎందుకంటే ఆత్మజ్ఞానికి మీరు రూల్స్ రెగ్యులేషన్స్ అక్కర్లేదా మన్యత అని ఉరికే చెప్పాడు కృష్ణుడు అలా చెప్తూ ఉంటారు లట్టుకి విధిలింగ అర్థం చెప్పినట్టుగానే విధిలింగికి లట్టు చెప్తారు కర్మకాండలో లట్టుకి లింగ్ అర్థం చెప్తారు అగ్నిహోత్రం జుహోతి అని ఉంటే అగ్నిహోత్రం జుహుయాత్ అని అర్థం చెప్తారు అలాగే జ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ మన్యేత అని లిట్టది మన్యేత అంటే లింగ్ అది ఆత్మ నేపథ్య దానికి మన్యతే అని లట్టులో కాబట్టి ఆత్మజ్ఞాని దర్శన శ్రవణాది కర్మల విషయంలో కూడా నేను కర్మను చేస్తున్నాను అని ఎన్నడూ భ్రమపడ్డం పైగా నాహంకరోమి ఈ కర్మలను వేటిని నేను చేయుటలేదు అని సమాహిత చేపస్థయా ఎప్పుడైనా మనస్సు పాత అలవాటుతోటి నేనే కర్తనని అనుకునే ప్రమాదం ఉంటే కూడా అటువంటి పొరపాటు దొరలకుండగా మనస్సును ఏకాగ్రంగా పెట్టుకుని సమాహ సమాహిత చేతస్తయా సమాధానపూర్వకంగా మనస్సును పెట్టుకుని ఎప్పుడూ కూడా ఆ నాహంకరోమే నేను చేయటలేదు చేసి ఇవ్వడం నేను కాదు ప్రకృతి ఎందే డూయింగ్ ఈజ్ ఆల్ ఇన్ ప్రకృతి ప్రకృతి ఉంటుంది డూయింగ్ క్రియా అన్నది ప్రకృతిలోనే ఉంటుంది నా స్వరూపంలో ఎట్టి క్రియా లేదు అని ఆ ఏకాగ్రతని ఆ సమాధానాన్ని ఆ ఎలర్ట్నెస్ ఆ సావధానతని ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞాననిష్ట కలిగిన జ్ఞాని కోల్పోరాదు కోల్పోడు అని చెప్పారు ఆ విధంగా ఆత్మజ్ఞాన జ్ఞానికి కర్మయోగ సంబంధం కూడా లేదని చెప్తూ ఉంటే ఆ కర్మయోగ సంబంధము కర్మయోగము కర్తకు ఉంటుంది కర్త అంటే అది మిథ్యాజ్ఞానాన్ని బట్టి వస్తుంది మిథ్యాజ్ఞానం అంటే సమ్యక్ దర్శనానికి విరుద్ధంగా ఉంటుంది ఈయన సమ్యక్ దర్శనంలో ఉంటాడు అంటే మిథ్యాజ్ఞానం ఉండదు అంటే కర్తృత్వం ఉండదు అటువంటి జ్ఞానికి కర్మయోగాన్ని నువ్వు ఎలా స్వప్నేపి సంభావయున్న శక్తే అటువంటి జ్ఞానికి కళలో కూడా కర్మయోగ సంబంధము ఉండదు ఎందుకంటే మీకు కర్మయోగం అంటే అంత కోపం ఎందుకంటే కర్మయోగం మీద కోపం కాదు జ్ఞాని యొక్క స్థుతి ఆత్మజ్ఞానికి మళ్ళీ కర్మయోగం ఇది ఒకట సో ఇప్పుడు పిహెచ్డీ చేసిన వాడిని పట్టుకుని మళ్ళీ ఎంఏ రాయండి బీఏ రాయండి అంటే ఏమిటి బీఏ ఏమిటి ఎంత ఏమైనా అర్థం ఉన్నదా మాటలకి ఏమిటి మీకు ఇష్టమైతే ఓ మాల వేసి ఏదైనా సంభావం ఇవ్వండి పట్టుకుపోతూ ఉంటుంది లైట్ ఊరుకోండి అంతే కానీ మళ్ళీ బీఏలు ఎంఏలు ఎవరికి వచ్చాకో పోలో భయ పిల్లవాడికి చెప్పాల్సిన మాటలు జ్ఞానికి చెప్తారా కాబట్టి స్వప్నేతిన సంభావయుతం శక్తి అతే స్వప్నంలో కూడా ఆత్మజ్ఞానికి కర్మయోగాన్ని చెప్పడానికి వీరలేదు కాబట్టి కర్మయోగము అర్జునుడు వంటి కొరకు ఉద్దేశింపబడింది దాంట్లో తప్పేం కర్మయోగం చాలా గొప్పది సంసారులందరూ కూడా కర్మయోగాన్ని అనుష్ఠించి ఉన్నత స్థితిని చేరుకోవాల్సి ఉంటుంది కర్మయోగాన్ని అనుష్ఠించడం వల్ల కర్మసంధం పెరిగిపోతుంది అదే నేను నిన్న మనవి చేశాను మందు వేసుకోవటం వల్ల మందు వేసుకునే పరిస్థితి పక్కన పెట్టినట్టు అయిపోతుంది మందు వేసుకోక లేకుండగా ఉండటం కోసమే మందు వేసుకుంటా ఇది ఆయుర్వేదం మందు వేసుకుంటూ ఉండటం కోసమే మందు వేసుకునుతా ఇదేమో మోడర్న్ మెడిసిన్ అలా పనికిరాలి ముందు వేసుకుంటూ ఉండడం కోసం ముందు వేసుకోవడం అన్నది పద్ధతి కాదు దానికి ఫుల్ స్టాప్ పెట్టేయటం కోసమే మందు వేసుకుంటారు కాబట్టి ఆ డిస్కషన్కి ఒక రూపం వస్తుంది ఇంకా ఎస్మాత్ తస్మాత్ అనాత్మవిత్కర్తృకయోరేవా సన్యాస కర్మయోగయో निःश्रेयसक निश्रेयसचनम तदीयाच कर्मसन्यास पूर्वोतात्मत्कर्तृकसर्वकर्मसन्यास विलक्षण सत्य कर्तृत्ज्ञ यमनियमादि यमनियदर सुको विशिष्टवाधान प्रतिवनवाक्याणेना पूर्वोक प्रषुरभ నిశ్చీయతేథితం ఇది స్థితం అంటే అన్ని నిర్ధారించడమైనది సిద్ధాంతం చేశారు ఎస్మాత్ తస్మాత్ యస్మాత్ ఎందుచేతనైతే ఆత్మజ్ఞానికి కలలోనైనా కర్మయోగ సంబంధాన్ని పెట్టడం కుటరదో తస్మాత్ అందువలన అసలు ప్రసెక్టివిటీ రెండున్నాయి కర్మయోగము కర్మసన్యాసము కర్మయోగము అంటే ఇప్పుడు గృహస్థున్నాడు అజ్ఞాని ఆత్మస్వరూపం తెలియలేదు ఆయనకి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే ఒక ఆకాంక్షలో ఉన్నాడు ఆ గృహస్థు ఇప్పుడు ఆ గృహస్థు గృహస్థుగా ఉంటూనే కర్మయోగానుష్ఠానం చేస్తూ అంతఃకరణ శుద్ధి ఆ మార్గంలో వెళ్ళాల లేకపోతే ఆ గృహస్థ గృహస్థాశ్రమ త్యాగం చేసేసి సన్యాసాశ్రమం స్వీకరించేసి కర్మత్యాగం అయిపోతుంది సన్యాసాశ్రమం చేసేదంటే ఇంకా సంధ్యావందనాది నిత్యకర్మలో శార్థం పెట్టడాలు ఇవి అవి ఇంక ఏ కర్మలో ఉండవు ఏ కర్మలో ఉండవు అన్ని కర్మలు త్యాగం చేసేస్తాడు ఫిజికల్గానే త్యాగం చేసిస్తాడు చేసేసి ఇంకా కేవలము శ్రవణ నమన విధ్యాసనాలు ఉండాలి తర్వాత యమనియమాలు ఉంటాయి కేవలము యమనియమాది సహితంగా ధ్యాన మార్గంలో ఉంటూ ఉండాలి అలా చెప్పాను శాస్త్రం అంతేగాని ఈనాడు మీరు చూస్తున్నంతటి లౌకిక ప్రవృత్తి చెప్పలేదు ఎందుకునో మరి అలా వచ్చింది అది ఒక ప్రొఫెషనలిజం కింద డెవలప్ అయింది ఎందుకు డెవలప్ అయిందో డెవలప్ అయింది అలాగా సిస్టమ్ అలా యూ అలాగా ఆర్గనైజేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ అలా డెవలప్ చేసేవి ఆ కర్మ బంధం అటువంటిది దాంట్లో దిగితే అలా లాగేస్తుంది ఎంతటి వాడినైనా లాగేస్తుంది సాక్షాత్తు శంకరాచార్యులను తీసుకొచ్చి ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేసేస్తే ఆయన్ని కూడా కర్మయోగి కింద మార్చేస్తారు కర్మయోగితో టాపర్ సకామ కర్మలను చేసే స్థితికి తీసుకుదక్క జాతకం చూపించుకుని ఈ మన ఈ పరిస్థితి ఈ అనుకూలంగా లేదు కాబట్టి ఆ గ్రహ దోష నివారణ కోసం శాంతి కర్మను చేసుకునే స్థితికి పట్టుకు కూడా దిగలాగేసి మనిషిని ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ అంటే అలా ఉంటాయి ఆ స్థితికి వచ్చేస్తుంది కానీ మరి శాస్త్రం అలా చెప్పలేదు శాస్త్రం ఏమని చెప్పిందంటే నీవు సన్యాసం తీసుకో సకల కర్తవ్య కర్మలతోటి నీకు సంబంధం వదిలిపోతుంది ఎవరో రెండు మెతుకులు పెడతా తినడం కూర్చోవడం యమనము నియమము ధ్యానము శ్రవణము మననము ఇది ధ్యాసనము యదాంత నిష్టతపై నీకేమీ అక్కర్లేదు అలాగుంచు అలా ఉండు అని చెప్పింది శాస్త్రం అయితే అంతటి ఏకాంత వాసానికి ధ్యాన నిష్టకి కేవలము వేదాంత అధ్యయన అధ్యయనానికి పరిమితమైన అధ్యయనం కానీ అధ్యాపనం కానీ డజంట్ మ్యాటర్ రిలేటెడ్ టు డట్ ఓన్లీ దానికి మాత్రమే పరిమితమై ఆ శేష జీవితాన్ని గడిపేటువంటి అంతటి నిబ్బరం గుండె నిబ్బరం నీకుందా ఉంటే సన్యాసంలోకి రాకపోతే వద్దు పూర్వం దేవాలయం ఉండేది ఆ దేవాలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేది ఈ గవర్నమెంట్ అంటే మరి అలాగే ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని పంపిస్తారు పూర్వం దేవాలయంలో సాధువు కూడా ఒకడు ఉండేవాడు ఈ తర్వాత తర్వాత పోయింది ఆ సో సాధువు ఒకడు పురోహితుడు ఒకడు భక్తులు ఆ భక్తులు వచ్చి ఆ టైంకి వస్తారు దండం పెట్టి లేచకపోతారు ఆ దేవాలయం చుట్టూ తోట ఒకటి ఆ తోటకు ఒక తోటమాల ఈ దేవాలయాన్ని ఊడిచి తుడిచి అది చేసి పెద్దది ఉంటుంది కదా పురోహితుడు ఓడవలేడు కదా ఓడవడానికి ఒక వర్కర్ లేడీ పురుషుడో నలుగురు ఉద్యోగులు ఈ నలుగురు ఉద్యోగులకి అంత కలిపి జీతం ఎంత అంతకంటే ఎక్కువ జీతం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి వస్తుంది గవర్నమెంట్ వాడు ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జీతం ఆ దేవాలయం ఆదాయం నుంచే ఇస్తారు ఇప్పుడు ఈ దేవాలయం నష్టాల్లో ఉంది ఇప్పుడు లాసు ప్రాఫిట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి దేవాలయాలు ఏబీసీడీఎని నాలుగు రకాలుగా కేటగిరీ హైయెస్ట్ ఆదాయం ఉన్నది ఏ తిరుపతి బి అంటే మీడియం ఆదాయం ఉన్నది అన్నవరం సింహాజలం కాళహస్తి ఇత్యా సి అంటే బొటాబుటి వచ్చిన దానికి ఖర్చు చేయడానికి సరిపడే దేవాలయాలకి సి కేటగిరీలో ఉంటాయి అంటే మన హనుమాన్ టెంపుల్ ఇలాంటివి దాని ఆదాయానికి దాని ఖర్చుకి దానికి దానికి సరిపడుతుంది ప్రభుత్వ ధనం ఇది దేవాదాయ శాఖ దేవ ఆదాయ శాఖది అది ఆదాయానికి సంబంధించిన శాఖ అదే దేవునికి సంబంధించిన శాఖ కాదు దేవశాఖ కాదు అదే దేవ ఆదాయ శాఖ ఇక డి అంటే నష్టాల్లో నడుస్తున్న దేవాలయం వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ దేవాలయం ఆ దేవాలయం డి కేటగిరీలో పడితే గవర్నమెంట్ వాళ్ళు ఆ డి కేటగిరీస్ దేవాలయాల సంఖ్యను తగ్గించడానికి వాళ్ళు పూనుకున్నారు బడ్జెట్లో పెట్టారు వెయ్యి దేవాలయాలు డి కేటగిరీలో ఉన్నాయి వాటిని కనీసం ఐదు వందలైనా డి కేటగిరీలో నుంచి సీలోకి ఆదాయం సరిపడే స్థితిలోకి తీసుకురావాలి దానికి వచ్చాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి నలుగురు ఉన్నారు నలుగురు జీతాలు కదా ఆయనకి ఇంకేం దొరుకుతుంది జీతాలు తర్వాత దేవుడికి నైవేద్యం ధూపదీపాలు పురోహితుని పిలిచి చెప్పాడు ధూపదీపాలు జాగ్రత్తగా పెట్టాయా నైవేద్యం ఏమిటి పెడుతున్నా నైవేద్యాలు అది కొట్ట కోసాడుకుంటాడు దేవుడు దేవుడు ఊరుకుంటాడు నైవేద్యం పేరే కానీ వీళ్లేగా తినేది పొన కొంట కొట కోశాడు అయినా కూడా ఆదాయం సరిపడలేదు అప్పుడు ఈ నలుగురు జీ జీతాలు చూసుకున్నాడు తన జీతం చూసుకోడు వీళ్ళ జీతాలు చూసుకుంటాడు వీళ్ళందరకంటే ఎక్కువ తను ఉంచుకుంటాడు వేరే సంగతి ఈ నలుగురు జీతాలు చూసుకున్నాడు చూసుకుంటే ఆయనకి ఎందుకు పనికి రానివాడు ఈ సాధువు అనే ఏం చేస్తాడు ఈ సాధు అడిగాడు పిలిచి ఆయన ఏం చేయడం ఊరితే కూర్చుంటాడు అని చెప్పారు సింప్లీ సిటింగ్ స్వామి అని అంటారు ఏమీ చేయడు అలా కూర్చుని ఉంటాడు ఆయన ఆయన కూర్చుని ఉంటే ఆయన మీరేమిస్తున్నారు వస్త్రం ఇస్తాం సంవత్సరానికి నాలుగు జతల బట్టలు ఇస్తాం రోజు భోజనం వ్యవస్థ చేస్తాం ఆయన మకానికి కావాల్సినవి వచ్చి పై ఖర్చు పాల రూపాయలు ఐదు రూపాయలు ఇస్తామని చెప్పి అన్నాడు ఇది ఇది కట్ చేసేవాడు ఈ ఆదాయాన్ని కట్ చేసేవి ఎందుకంటే పురోహితుడిని తీసేస్తే దేవాలయంలో పూజ అయిపోయింది తోటమాలను తీయడానికి వీరలేదు ఊడ్చి ఇవన్నీ తీయడానికి వీరలేదు ఎందుకు ఉపనికి దానివల్డి ఈయనే ఈయన ఆయన చెప్పారు మిమ్మల్ని తీసేస్తున్నారన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు గమని వెళ్ళి ఆయన కాలు కొట్టుకుంటూ చూసుకున్నాం ఆయన వచ్చాడు ఈ మీడింగ్ ఎవరన్నా నన్ను తీసేస్తున్నారు అవునండి మీరు సింప్లీ సిట్టింగ్ తప్ప ఏం చేయట్లేదు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నారు అంటే ఎవరున్నారు మీరు ఒక పనిచేయండి మీరు సింప్లీ సిట్టింగ్ అరగంట సేపు చేసి ఆ తర్వాత నన్ను తీసేయండి అన్నాడు అంటే ఈయనన్నదో సరే అగ్రీడ్ కానీ అన్ని పనులు ఆపేసి కూర్చున్నాడు ఇలాగ కళ్ళు ముసుకుని సింప్లిసిటీ ఐదు నిమిషాల ఎప్పటికీ ఒక ఓల్కను లాగా అయిపోయింది లోపల ఎందుకంటే డూయింగ్ నా స్వరూపం అనుకునే వాడు బీయింగ్ తోటి ఎలా ఉండదండి ఒక అగ్నిపర్వతం ఎలా అవుతుందో అలా అయిపోయింది కూర్చోలేడే అయిపోయింది క్లోజ్ కళ్ళు ఆయన పెట్టాడు కండిషన్ ఐదు నిమిషాలు పిలిచి మీకు ఏ కోతాభించట్లేదు కాదు కాబట్టి అది ఆత్మజ్ఞాన నిష్టంటే అలా ఉంటుంది అలా ఉంది వారి పాపం కాబట్టి ఇప్పుడు ఈ అజ్ఞానం ఉన్నాడు గృహస్థు గృహస్థులు అజ్ఞానం ఏంటో అజ్ఞాని అయిన గృహస్థు అంటే నేను చెప్తున్నా మీరు దాన్ని జాగ్రత్త అజ్ఞాని ఎందుకంటే సన్యాసం గురించి చెప్తున్నా అంటే గృహస్థికే వర్తిస్తుంది కనుక అజ్ఞాని అయిన గృహస్థు ముందు రెండు మార్గాలు ఉన్నాయి అజ్ఞాని అయిన రెండు మార్గాలు వాటి గురించి అది ప్రశ్న వాటిలో ఏది మంచిది శ్రీకృష్ణుని సమాధానం అది ఆత్మజ్ఞాని ముందు రెండు మార్గాలు లేను లేవు దాని గురించి మీమాంస లేదు దాని గురించి ప్రశ్న ఉండదు దానికి శ్రీకృష్ణుడికి సమాధానం ఉండదు అది చర్చ శంకరులు ఎంత పర్ఫెక్ట్గా పెడతారు చూడండి వాడి ముందున్నాయి రెండును ఏమిటి రెండో కర్మయోగమో కర్మ సన్యాసమో మోక్షానికి దారి తీసివే నిశ్రేయస కరవు ఉభవు అని చెప్పబోతున్నాడు మీరు కర్మయోగానుష్ఠానం చేసి ఈశ్వర ప్రీతి అంతఃస్కరణ శుద్ధి పొందితే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది లేకపోతే సర్వకర్మ ప్రత్యాగం చేసి యమనియమాదులతో జీవిస్తూ శ్రవణ మరణ నిరుధ్యాసులతో జీవితాన్ని మీరు శేష జీవితాన్ని గడిపితే కూడా మీకు ఆత్మజ్ఞానం కలిసి మోక్షం కలుస్తుంది ఈ రెండు ఉన్నాయి ఈ రెండిట్లు రెండు మోక్షాన్ని ఇచ్చేవారు ఈ రెండింటిలో ఏది నాకు ఉపయోగకరమైనది అని అర్జునుని ప్రశ్న సరిపడిందాండి ఇప్పుడు దానికి శ్రీకృష్ణుడు సమాధానం పెట్టాడు ఇప్పుడు చూడండి వాక్యం